ొమ్మిది మంత్రసిద్ధుడతని మార్గంబు మార్గంబు జగతియందు అతని జన్మ జన్మ అతని వెంట వెంటదిరుగు అమిత దేవగణంబు అఖిల జీవ సంగ ఆత్మలింగ భావము ముందు నీవుండి నీవెనుక జీవుడిని పెట్టుకొనిన ఓ ఆత్మ వినుము గురువు మహిమగలవాడై ఆయన నడచిన మార్గమే అన్ని మార్గముల కంటే గొప్పది ప్రపంచములో గురువు పుట్టిన జన్మయే అందరి జన్మల కంటే ఉత్తమమైనది ఆయన వెంట దేవతలు గుంపులు గుంపులుగా తిరుగుచుందురు విశేషార్థము ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దేవతలు రాక్షసులు అను రెండు రకముల జీవులు భూమి మీద పుట్టుచున్నారు అను గీతాచార్యుని వాక్యము ప్రకారము భూమి మీదనే సమస్త దేవతలు ఉన్నారు యోగులందరినీ దేవతలనే చెప్పవచ్చును వారికున్న యోగశక్తిని బట్టి వారికి దేవతాపదవులు నిర్ణయింపబడినవి గురువుల వెంటదిరుగువారు యోగ సాధకులు ఉందురు యోగులైవందురు అందువలన గురువు వెంట నుండు వారిని దేవగణములు అనుచూ అతని వెంటదిరుగు అమిత దేవగణంబు అని పద్యములో చెప్పినారు శరీరములో ఉద్భవించు ఓంకార మంత్రమును సిద్ధి పొందినవాడు గురువు మంత్రసిద్ధి అనగా ఓంకారము ఏ శక్తి వలన ఉద్భవించుచున్నదో ఆ శక్తిని పొందడము లేక ఆ శక్తిలో ఐక్యమవ్వడము అని అర్థము శ్వాసకు మహిమను చేర్చు ఆత్మశక్తిలో ఐక్యమైన గురువును మంత్రసిద్ధుడు అని చెప్పడమైనది అతను అనుసరించు మార్గము గొప్పది కావున అతని మార్గమే మార్గము అని చెప్పడమైనది ఆత్మను తెలుసుకొనుటయే జీవిత ఉన్న అతని జన్మయే జన్మ అని చెప్పడమైనది